కాబట్టి సంసారం చాలా కష్టమంతమైనది దాంట్లో అంతలాగా దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు కాబట్టి ఆ సమప్రాప్తికి అభిముఖంగా ఉండాలి సో అలాగా అభిముఖంగా సమప్రాప్తి అభిముఖంగా ఉండాలి అంటే ఏంటి నథింగ్ ఈజ్ మీ నథింగ్ ఈజ్ మై నథింగ్ ఈజ్ మైన్ వైరాగ్యం నథింగ్ ఈజ్ మీ వివేకం మీరు ఆ వైరాగ్య వివేకాలని బాగా అభ్యాసం చేసుకుంటే సమప్రాప్తి వైపుకి వెళ్ళిపోతారు ఆ సమప్రాప్తి అంటే అది అద్వయ ఆత్మ ఆ అద్వయ ఆత్మ అది మీ స్వరూపమే నిజానికి వాస్తవానికి ఆ సమత్వము సమం బ్రహ్మ ఆ సమే బ్రహ్మ లేదంటే సేమ్నెస్ ఈస్ది బ్రహ్మీక్నెస్ సేమ్నెస్ కి అపోజిట్ ఏంటండి ఓ బ్లీక్నెస్ అపోజిట్స్ ఆ వక్రత్వం కుటిలత్వం ఇది అప్పు ఇది డౌన్ ఇది ప్లస్ ఇది మైనస్ దట్ బ్లీక్నెస్ దట్ ఈస్ సంసార సేమ్నెస్ ఈజ్ బ్రహ్మన్ ఆ సేమ్నెస్ వైపు మనం వెళ్ళిపోవాలి చిత్రం ఏంటంటే ఏ సమత్వాన్ని గురించి మాట్లాడుతున్నామో అది మన స్వరూపమే ఇప్పుడు ఇక్కడ అది మన స్వరూపం మీరు సూర్యుడు దర్శనం కావాలంటాడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు సూర్యుడు అక్కడే ఉన్నాడు మరి కనపడ్డామంటే మన మన అభాగ్యం అలా ఉన్నది ఆ మేఘం అంటూ వస్తుంది అందుకోసం కనపడాలి సూర్యుడు అక్కడే ఉన్నాడు అదే రకంగా మీరు సములు నవన్ హియర్ కొత్తగా కాబోయే సమత్వం కాదు నవన్ హియర్ యు ఆర్ దిస్ సమా బట్ అన్ఫార్చునేట్లీ మైండ్ కమ్సింగ్ ఆ మైండ్ని సమప్రాప్తి అభిముఖంగా చేయకపోతే దట్ మైండ్ విల్ అల్టిమేట్లీ టెక్సిక్యూటివ్ బంధం లేదు సంసార బంధంలోకే తీసుకెళ్తుంది తన్న విచార ఏ విషయాభిముఖన్న కుర్యాదు ఒకసారి ఆ సమత్వం వైపు మీరు యాత్ర మొదలు పెడితే అంతర్ముఖత్వం సమత్వం ఇన్నర్ సైలెన్స్ ఒకసారి దానివైపు మీరు అభిముఖంగా ఉండి అదో కాన్ఫిడెన్స్ మీకు వచ్చేస్తుంది మీకు తెలుస్తుంది మీకే తెలుస్తుంది నేను సమత్వం వైపు అభిముఖంగా ఉన్నాను అని మీకే తెలుస్తుంది మీరు ఆ సమత్వం వైపు ఒకసారి మీరు అభిముఖంగా ఉంటే అది గొప్ప అకాంప్లిష్మెంట్ గొప్ప విజయం ఓ లక్ష రూపాయలు మీరు సంపాదిస్తే విజయం కాదు లాటరీ సంపాదిస్తే విజయం కాదు ఇల్లు కడితే విజయం కాదు అవన్నీ ఉంటాయి దే ఆర్ నాట్ రియల్ అకాంప్లిష్మెంట్స్ అవన్నీ కూడా జారిపోయింది ఈ సమత్వం మనతో పాటు మిగిలి ఉండేటువంటి సత్యతత్వం కాబట్టి ఒకసారి అది చేతికి చిక్కిన తర్వాత మళ్ళీ అది జారిపోకుండా చూసుకోవాలి అరూఢక్షితుడు అని ఒక పదాన్ని వాడతారు భాగవతంలోనూ అక్కడ అరూఢక్షితుడు ఆరుఢచ సూతుడు అంటే వీడు ఉన్నత స్థానానికి వెళ్ళి అక్కడి నుంచి పడిపోయాడు వీడు డైరెక్టరు మెడికల్ అసోసియేషన్ డైరెక్టరు ఈ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని జైల్లో ఉన్నాడు ప్రస్తుతాన్ని కానీ ఆరుఢచ్యూతుడు అంటారు లేకపోతే వీడు పెద్ద ఆఫీసరు పెద్ద ఆఫీసరు ఎక్సైజ్ ఆఫీసర్ ఏదో పెద్ద ఆఫీసరు అంటే ఒకటి విద్య బాగా చదువుకుని ఉంటాడు మంచి మార్కులోనే సంపాదించుకుంటాడు ఇంటర్మీడియట్లోను ఐఐటీలోను ఎంబీఏ కూడా పాస్ అయ్యి ఏదో పాస్ అయ్యి పెద్ద ఆఫీసర్గా వచ్చేసాడు తర్వాత బిల్డింగ్ కట్టేశాడు తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ బంగారం ఈ బంగారం పిచ్చండి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పాలి చూడవాయా నువ్వు వీళ్ళు అంశం చేసి నాకు బంగారం వద్దు నాకు మంగళసూత్రం నాన్నగారు ఇచ్చింది చాలు నాకు మంగళసూత్రం తల్లిదండ్రులు ఇచ్చారు చాలు నాకు అది నువ్వు ఈ లంచాలు పట్టు ఈ బంగారం కొని కేజీ బంగారం రెండు కేజీల బంగారం నేను నెత్తిని పెట్టుకుని ఊరేవి నాకు వద్దని చెప్పాలంటే వాడు పట్టుకుదా పట్టుకుదా పట్టుకుదా అంటుంటే వీడు పట్టుకొస్తాడు ఇద్దరు జైల్లో కూర్చోవాలి అయితే వాడు వెళ్ళి జైల్లో కూర్చుంటాడు వీడు బంగారం నెత్తిని పెట్టు కూర్చోవాలి ఏం చేసుకుంటారు బంగారం అంత వివేకం అదే కానీ ఇంకోటలేదు సమలోష్టాశ్మ చాలా దురదృష్టం సో మనుషులు ఇంత మూర్ఖంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఆశ్చర్యం వస్తుంది బంగారం కోసం వాడు లంచం పుచ్చుకున్నాడంటే రామ రామ అంతకంటే అడుక్కు తిండ ఉద్యోగం మానేసి ఏమైంది కరప్షన్ బ్యూరో వాళ్ళు తీసుకెళ్ళి పెట్టారు వాడేమో బెయిల్కి అప్లై చేస్తే ఇవ్వలేదు ఇంకా జైల్లోనే ఉన్నాడు అరుగు ఉంటాడు అంటే చాలా పై వెళ్ళిపోయి అక్కడి నుంచి పడిపోవడం పడిపోవడం ఇంకెక్కడికి పడిపోయాడు అంటే అధపాఠాలని పడిపోయాడు అరూఢచీతుడు అంటారు అలాగే మనం కూడా మానవ జన్మను పొంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని సాధన చేసుకుని ఆ సమప్రాప్తి వైపు వెళ్తూ మళ్ళీ ఆ సైలెన్స్ని వదిలిపెట్టేసి ఏదో పెళ్ళో పేరెంటో పార్టీయో అని అలా పరుగులు తీస్తే అరూఢచీతుడైపోతుంది ఒకసారి ఆ స్థితి మనం చేరుకున్న తర్వాత మళ్ళీ దాన్ని విదిలిపెట్టి ఇప్పుడు మీరు ఇక్కడ మాండవక్య ఉపనిషత్వము గీత ఇవన్నీ చదివి మళ్ళీ వెళ్ళి క్లబ్లో చేరిపోకండాను అనుకోండి ఏమి అది ఏమి తల్లిచేట్లు అనిపిస్తుంది వాడు ఆరుఢ చూత లేకుంటారు అటువంటి ఆరుఢ చీత కాకూడదు ఆ అభిముఖంగా సమత్వం అభిముఖంగా వెళ్ళి దాన్ని నిలబెట్టుకోవాలి మనస్సుని ఎట్టి పరిస్థితుల్లోనూ విచాలనము చేయకూడదు అంటే భాష అర్థం ఎలా రాశారో చూడండి విషయాభిముఖన్న కుర్యాత్ ఇచ్చ మళ్ళీ ఇంద్రియభోగములు మళ్ళీ సంసార లంపటములు మళ్ళీ ఇది నాది అది నాది అంటో అసలు అటు రాదు విషయాభిముఖం చెయ్యనేకూడదు మనస్సును మనకి సంసారం నుంచి మనకి ఏమీ అక్కర్లేదు ఒక పూట భోజనం కావాలి అది కూడా నాకర్లా దేహానికి కావాలి అది కూడా నాకు కాదు దేహానికి అనే రకమైన వైరాగ్యంతో సంసారాన్ని నిరాకరించి ఆత్మనిష్ఠుడు కావాల్సి ఉంటుంది నా స్వాదయేత్ సుఖం త్రా నిస్సంగ ప్రజ్ఞలే నిశ్చలం నిశ్చల చిత్తం ఏకీ కుర మీరు నిస్సంగంగా ఉండాలి నిస్సంగ అంటే అసైంగ ప్రజ్ఞ అంటే తెలివి ప్రజ్ఞ మీరు డిగ్రీ పాస్ అయ్యారనుకోండి అది ప్రజ్ఞ కాదు ఐఏఎస్ పాస్ అయితే ప్రజ్ఞ కాదు పిహెచ్డి పాస్ అయితే ప్రజ్ఞ కాదు ఈ జీవితంలో ఈ భోగాలు ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా తాత్కాలికము నశ్వరము ఏది కూడా శాశ్వతం కాదు ఏది నిత్యం కాదు ఏది సత్యం కాదు ఏది నిత్యం కాదు అది సత్యం కాదు ఏది సత్యం కాదు సత్యము ఆత్మస్వరూపం ఒక్కటియే అని తెలుసుకుంటే ఆ తెలివికి ప్రజ్ఞ అనికే దాన్ని ప్రజ్ఞ అంట నవనవోన్మేషశాలిని ప్రజ్ఞ దాన్ని ప్రజ్ఞ అంటారు కాబట్టి అటువంటి ప్రజ్ఞని మీరు వినియోగించాలి వివేక జ్ఞానానికి ప్రజ్ఞ అని పేరు వివేక ప్రజ్ఞ అన్నారు భాష్యకారులతోట వీడు ప్రజ్ఞ అంటే యోగంలో ఇలా కూర్చుంటే ఈ కొండలని ఏదో ఇక్కడ బయలుదేరి పైకులు వేస్తుంది పైకులు వేసి ఇంకా పైకులేసి ఇక్కడికి వచ్చేప్పటికీ ఫ్లాష్ లాగా వస్తుంది అది ప్రజ్ఞ ఇలా చెప్తారు అలాంటి భ్రమలో పడిపోతావేమో నువ్వు అలా పడకు ఫ్లాషెస్ అవి ఏమీ లేవు కేవలము వివేక ప్రజ్ఞయే ప్రజ్ఞ ఎక్కడైనా సరే ప్రజ్ఞ అనే మాట వస్తే వివేక ప్రజ్ఞ ఇప్పుడు నేను అని మీరంటే నేను అన్నప్పుడు ఈ నేను ఏమిటి వదు మీ దేహధర్మాన్ని పట్టుకుని నేనంటున్నావా అయితే నీకు ప్రజ్ఞకి నీకు చాలా దూరం మనోధర్మాన్ని పట్టుకుని నేనంటే నీకు అసలు ఏ ప్రజ్ఞ లెక్క అహంకారాన్ని పట్టుకునే నేనంటే నీకు ప్రజ్ఞ లేదంటే ఏదో గతానుగతికోలోక అందరూ దేహాన్ని నేను అనుకుంటున్నా నువ్వోదే అనుకుంటున్నావు దాంట్లో ప్రజ్ఞే ఉంది పెద్ద తెలివితేటలే పశుపక్ష్యాధులకు కూడా ఉందా మాత్రం తెలివితేట అది కాదు ప్రజ్ఞ మరి ప్రజ్ఞ అంటే ఏమిటో తెలుస్తుందండి అయం ఆత్మా బ్రహ్మ ఈ ఆత్మ ఇది పూర్ణము బ్రహ్మ అంటే అర్థం బ్రహ్మ అంటే పెద్ద బండరాకున్నారు అయం ఆత్మా బ్రహ్మ దిస్ ఆత్మన్న ఈజ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ బ్రహ్మన్నంటే ఆల్ ఎగ్జిస్టెన్స్కి బ్రహ్మ అని పేరు సో అయామ్ ఎగ్జిస్టెన్స్ Which is, all existence. అది సామాన్యమైన విషయం కాదు ఈ ఐమ్ దిస్ బాడీ అది ప్రజ్ఞ కాదు ఐయామ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఇంక్లూడింగ్ దిస్ బాడీ అది ప్రజ్ఞ అయమాత్మ బ్రహ్మ ఓ మహాత్ముడు అన్నాడు అయం ఆత్మా బ్రహ్మ అంటే అయాం ఆత్మా బ్రహ్మ అని కాదు గౌరవించాలి అయాం ఆత్మా బ్రహ్మ అయామాత్మా బ్రహ్మ అయమాత్మ వాహవాక్యం అది ప్రజ్ఞ ఆ ఆ ప్రజ్ఞా నుంచి ఆ ప్రజ్ఞ మీకు అలవడాలి ఆత్మసాక్షాత్కారం అది ఆ ప్రజ్ఞ అలవడాలి అంటే యూ షుడ్ నో వన్ ట్రూత్ ఇది ఎటువంటి ట్రూత్ ఇన్కాంట్రవర్టిబుల్ ట్రూత్ ఈ ట్రూత్ని మనం దీన్ని పొద్దున్న మధ్యాహ్నం రాత్రి రాత్రి పడుకునే ముందు నిద్ర లేచిన తర్వాత రోజుకు పదిసార్లు దీన్ని ఈ ట్రూత్ని అభ్యాసం చేయాలి ఏదో తెలుసిన అసంగ ఆత్మ అసంగోహ్యయం పురుష ఈ ఆత్మ ఇది అసంగం దీనికి సంఘం లేదు మీరు ఏదైనా చూసుకోండి ఇప్పుడు నాలుగు నాలుక విషయాభిముఖం అవుతుంది నాకు ఈ రుచులు కావాలా రుచులు కావాలంటుంది ఓకే ఆ రుచి మీరు ఇవ్వండి నాలుగుకే ఎంతసేపు పట్టుకుంటుంది ఆ ఎంతసేపు పట్టుకుంటుందండి ఐదు నిమిషాలు పట్టుకుంటుంది పది నిమిషాలు పట్టుకుంటుంది ఆ తర్వాత ఏం చేస్తుంది ఇట్ రిమైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్ అసంగం ఇప్పుడు చెప్పండి నాలుకకి సంఘం ఉన్నదా అసంగం మెయిన్ గాను అసంగమే ఉన్నది కానీ మీరేమంటున్నారు సంఘం ఉంది అని భ్రమపడుతున్నారు ఇప్పుడు సెంట్ ఉంది పెర్ఫ్యూమ్ కొనుక్కొస్తాను చాలా ఖరీదు ఉంటాయి పెర్ఫ్యూమ్స్ వంద రూపాయలు ఉంటాయి వంద ఏమిటి ఇంకా ఎక్కువ ఉంటాయి సెంటు షాప్ ఉంటుంది సో ఒకసారి కరోల్ బాగ్లో నడుస్తున్నాను నేను ఎవరితో టూనా నడుస్తుంటే స్వామి స్వామీజీ మీకు మంచి ఫస్ట్ క్లాస్ సెంట్ కొనిస్తాను నేను ఉన్నాడు అక్కడ సెంటు షాప్ ఒకటి ఉంది అక్కర్లేదు అక్కర్లేదు ఫుట్ పాత్ మీద నడిచి వెళ్తున్నాం మంచి సెంటు వాసన వచ్చింది కావండి ఫుట్ ఇంకో కొంత దూరం అయినప్పటికి పోయింది వాసన ఇప్పుడు ఆ సెంటు ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరమే ఉందండి ఆ ఫుట్పాత్ మీద మీరు సెంట్ ఎంజాయ్ చేశారు కదా ఆ సెంటు ముక్కులో పెడితే మీరు ఏం చేస్తారు ఎంజాయ్ చేయగలుగుతారా ముక్కు ఎంజాయ్ చేయలేదండి అది ముక్కు సెంటు మీద అది సంఘం పెట్టుకోలేదు ఇంకే అలాగా ఓసారి ఆ సెంటుని ఎంజాయ్ చేసింది దెన్ ఇట్ ముక్కు స్వతహాగా వట్ ఈజీట్ ఆ సంగతి ఇంద్రియములు కూడా స్వతహాగా అసంగముడే మనస్సు అలసిపోతే నిద్రపోతారు మీరు అంటే మనస్సు ఈ థింకింగ్ చేసి చేసి విసిగెత్తిపోయి ఇట్ వాన్స్ టు స్టాప్ థింకింగ్ దట్ ఈస్ నిద్ర ఏమంటే మనస్సు ఈజ్ ట్రైంగ్ టు స్టాప్ మధ్యాహ్నం క్యాట్నాప్ అని చెప్పేసి తీశారంటే అర్థమేంటి మధ్యాహ్నం అరగంటసీమ నిద్రపోయారంటే అర్థమేంటి ఈ థింకింగ్ వద్దురా అనే కదా కాబట్టి మై యు ఆర్ అసంగ స్వరూపం అసంగం కానీ మీరు తెలుసుకోలేక నేను సంఘంలో ఉన్నాను ఇప్పుడు తర్వాత ఇంకోటి పుత్ర పుత్ర పుత్ర అని ఇది ఒకటి మామూలుగా ఏషణ నా కొడుకు అది ప్రధానంగా చెప్తారు పుత్ర యేషణ నా సంతానము నా కొడుకు నా కూతురు ఏమన్నా నా కొడుకు ఎంతసేపు ఉంటుందండి మీ మైండ్లో ఎంతసేపు ఉంటుంది వాడు మీ ముందు ఎంతసేపు ఉంటాడు అసలు ఉండడండి మీ ముందు వాడు ఎక్కడికో పోతాడు ఏ మీ మనస్సులో భావనే తప్ప ఏ మీ మనస్సులో భావన ఎంతసేపు ఉంటుంది ఒక పద్దెనిమిది గంటల జాగ్రత్త వ్యవస్థలో ఈ కొడుకు ఎంతసేపు ఉంటుంది అంతసేపు ఉండదు కదా ఎప్పుడో ఒకసారి వచ్చిపోతూ ఉంటుంది కాబట్టి మీకు నిజంగా కొడుకు ఎందు నిజంగా ఆసక్తి ఉందా లేకపోతే ఆసక్తి ఉందని మీరు భ్రమపడుతున్నారా భ్రమే తప్ప మీ స్వరూపం అసంగం మనం దేంతో సంగం లేదు మనకి కానీ మనం ఏమనుకుంటాం సంఘం ఉందనుకుంటాం ఇప్పుడు డబ్బు ఉంది మీరు ఐదు లక్షల రూపాయలున్నాయి మీ దగ్గర బ్యాంకులో వేశారు వాడు సర్టిఫికెట్ ఇస్తారు అది తీసుకెళ్ళి అల్మైరాలో పెట్టి తాళం వేసి ఆ తాళం చేస్తారు అయిపోయిందా సంఘం అయిపోయిందా ఇంకా ఉందా లేదు అది ఎప్పుడో గుర్తుకొస్తుంది ఒక ఆయన ఇందిరాగాంధీ ఆసుపత్రులకు ఉన్నాడు అవి మూడేళ్ల క్రితం ఫుల అయిపోయింది పూర్తిగా ఆయన చూసుకోలేదు మర్చిపోయాడు మూడేళ్ల తర్వాత అవి బాబోయి మూడేళ్ళ ఓల్డ్ అండి అంటే అయిపోండి ఇప్పుడన్నా వెళ్ళాలంటే వాళ్ళు ఎవో డబ్బు చేతిలో పెట్టారు ఇప్పుడు ఈయన సంఘం ఉన్నవాడా లేనివాడా మీరు చెప్పండి సంఘం లేదండి మన భ్రమ సంఘం ఉందని సంఘం ఉందని మీరు అనుకుని మీరు సంఘం గలవారైనారు తప్ప సంఘం ఉంది మీరు సంఘం గలవారు కాలేదు మీ స్వరూపంలో సంఘము లేదు ఈ సత్యాన్ని తెలుసుకోవటం ఎందుకంటే దీంట్లో మీకు అనేక కేటగిరీలు ఉంటాయి వాడు సంసారంలో ఉంటాడు వాడికి ఈ సంఘము తప్పు అని తోచను కూడా తోచదు వాడికి వాడి సంఘం అంతా కరెక్ట్ అనుకుంటాడు దేవాలయానికి వెళ్తాడు వాడి ఇక పూజ చేస్తే ఈ తీరుతుంది అంటాడు వాడు సంఘం తగ్గించుకోమని చెప్తాడా సంఘం పెంచుకోమని చెప్తాడా మీకు పెంచి పెంచుకోమనే చెప్తాడు తెలియదు అంతే ఈ సంఘము తప్పు అని ఎవడికి తెలియదు లోకంలో ఎవడో ఒకడు వస్తాడు వేదాంత పాఠానికి వాడికి తెలుస్తుంది సంఘం తప్పు సంఘం పొరపాటు మనం మిస్టేక్ చేస్తున్నామని తెలుస్తుంది తెలిసి పూర్తిగా తెలుసుకోడు ఏమనుకుంటాడు నాకు సంఘం ఈజ్ రాంగ్ నాకు సంఘం ఎక్కువ అనుకుంటాడు అది అది కూడా ఇంకా తెలుసుకున్నట్టే కాదు ఇంకొంచెం ముందుకు వచ్చి వాడు ఏమనుకుంటాడు ఈ సంఘాన్ని విడిచిపెట్టాలి నేను విడిచిపెట్టలేకపోతున్నాను అనుకుంటాడు అంటే అర్థం ఏంటో తెలుసిన సంఘం విడిచి ఎవడైనా మీకు వైరాగ్యంగా ఉండాలి కానీ నేను ఉండలేకపోతున్నాను అని మీకు చెప్తే యూ యూ టేక్ దిస్ ఫ్రమ్ మీ వాడు వైరాగ్యంగా ఉండాలని ఇష్టపడటం లేదని అర్థం వాడు అలాగ ఆత్మవంచం చేసుకుంటూ ఉంటాడు కొంతమంది అంటారు నేను సంవసారాన్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నాను కానీ విడిచిపెట్టలేకపోతున్నాను అంటాడు వాడు భ్రమపడి మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడు అంతే వాడు విడిచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే అనుకుంటే ఆ క్షణమే పోతున్నాడు ఎందుకంటే మీ స్వరూపం అసంగం అది ఎప్పుడు తగులుకొని లేనేలేదు ఉడితే మన భ్రమ తప్ప కాబట్టి సంఘము ఆత్మస్వరూపమునందు లేదు అసంగోహ్యయం పురుష ఓ మహా నిసర్గత్త మహారాజా ఎవరి వారు తెలిసినా నువ్వు నిద్రకు నిద్రపోతున్నావు నిద్రకి వెళ్ళేప్పుడు నీ ప్రవృత్తి ఎలా ఉందో చూసుకో వీడు ఇంకనే నిద్రపోతున్నా అవ్వ అంటాడు అనేసి వెళ్ళి కొంచమే పడుకుని నిద్రపోతాడు అంటే అర్థం ఏంటండి భార్య భార్య కాదు కొడుకు కొడుకు కాదు ఇల్లు ఇల్లు కాదు వాకి ఏది నాకు సంబంధం లేదనే కదా దాని అర్థం మళ్ళీ మొన్న నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రావాల్సిందే తప్ప ఇవి ఏమీ నాకు సంబంధం లేదు ఎందుకండి పుత్రోత్సవం చేసుకుంటాడు రాత్రి తొమ్మిది వేపటికి ఆ పిల్లాన్ని భార్య చేతి కట్టి పెట్టే ఇంకనే అబ్బా వీళ్ళు చూసుకోవాలి ఇచ్చేసి వెళ్ళి వీడి పుత్రుడు ఏందో నిజంగా సంఘం గలవాడైతే అలా చేస్తాడా ఇంకొక ప్రశ్న అంటాం నే నేను చూశాను ఇది వాడు మాఫియా డాన్ కేవల్కాంటీ మాఫియా డాన్ రోజు ఒక మిలియన్ డాలర్స్ కలెక్షన్ ఉంటుందంట అతను కౌంట్ చేసి డబ్బు ఆ రోజు కలెక్షన్ డబ్బు అన్ని షాప్స్ నుంచి డబ్బు వస్తుంది అంటే ఈ మాఫియాలు అంటే రాంగ్ షాప్స్ ఏమో నడుపుతూ ఉంటారు రాత్రి కలెక్ట్ చేసినక్కడే డిపాజిట్ చేస్తారు ఆ కలెక్ట్ చేసేవాడు వాడు థౌజండ్ డాలర్స్ కట్టలు కట్టి డిపాజిట్ చేస్తారు అతను అతను థౌజండ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ అతను లెక్క అతను థౌజండ్ డాలర్స్ యూనిట్సే లెక్క పెడతాడు లేకపోతే టెన్ డాలర్స్ యూనిట్సే లెక్క పెడతాడు ఆ కట్టలే ఆ కట్టలు చూసుకుంటాడు మిగతా వాళ్ళందరూ కట్టలు కట్టి ఆయన గప్ప చెప్తారు ఈ బాక్స్లో నుంచి లెక్కబెట్టి ఈ బాక్స్లో వేస్తాడు పదే అయింది ఆయనకి హాన ఆవలింతలు వచ్చేసి చాలలే రది కుమారు లెక్క అని ఇది మూత పెట్టేసి అది మూత పెట్టేసి వెళ్ళి పడుకుని నిద్రపోయి ఇప్పుడు వాళ్ళు డబ్బు ఎందు ఉన్నవాడా కదా మీరు చెప్పండి ఆసక్తి లేదు మరి ఇంతకుముందు లెక్క పెట్టుకుంటున్నానంటే ఆసక్తి ఉందని భ్రమపడ్డాడు అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది అజ్ఞానసే జో హోతా ఓ అసలుమే నహి హోతాహా వాడు అజ్ఞానం చేత నాకు ఆస ఆసక్తి ఉంది అని భ్రమపడ్డాడు ప్రజ్ఞ అంటే ఏమిటో తెలుసునా అరే నేను భ్రమపడుతున్నా ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం నేను భ్రమలో బతికాను నాకు ఆసక్తి లేదరా నాకు దేనియందు ఆసక్తి లేదు అని తెలుసుకున్న తయే ప్రజ్ఞ నిస్సంగా ప్రజ్ఞయా నేను దేనియందు ఆసక్తి గలవాడను కాను అనే పరమ సత్యాన్ని మనిషి గుర్తించాలి ఏమంటే ఈ నిస్సంగ స్థితి ఏ లెవెల్కి తీసుకెళ్లాలో తెలిసినా మీరు సపోజ్ నేను చెప్తా చుట్టూ అల్లరి చేస్తున్నారు ఏ విసుగ్గా ఉందరు రా అల్లరి మానేండి రా అని అంటారు వాళ్ళు కామ్గా ఉందా అల్లరి ఉంటుంది అబ్బా ఇప్పుడు బాగుందో ఈ సైలెన్స్ అని మీరు అంటే యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ ఎందుకని ఆ సైలెన్స్ కొద్దిసేపు మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అప్పుడు మీకు ఏం మిగులుతుంది దుఃఖము కాబట్టి సైలెన్స్ అండ్ పీస్ని కూడా మీరు ఎంజాయ్ చేయవద్దు అది కూడా అటాచ్మెంటే సైలెన్స్ అటాచ్మెంటే ఈ సైలెన్స్ అటాచ్మెంట్ అమెరికాలో ఉంటే వస్తుంది అమెరికాలో వాళ్ళకి వేయర్ అటాచ్ టు సైలెన్స్ అంతా సైలెంట్గా ఉంటుంది మీకు నాయిస్ ఏముండదు నాయిస్ పొల్యూషన్ ఉండదు నో నాయిస్ మీకు చెట్టు గాలి ఆకులు గలగల ఆ సౌండ్ కనపడుతుంది ఎందుకంటే ఇంకా సౌండ్సే ఉండదు తర్వాత హైవే మీద కార్లు ఇటు అటు వెళితే వెరీ హై స్పీడ్లో పోతూ ఉంటారు డెబ్బై మైలు అరవై మైలు డెబ్బై వేలు ఎనభై మైలు స్పీడ్లో పోతూ ఉంటారు ఆ టైంకి ఆ ఫ్రిక్షన్కి సౌండ్ వస్తుంది ఆ నాయిస్ ఉంటుంది అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాలనీకి హైవే పక్కన ఉన్నట్లయితే ఒక గోడ కట్టేస్తారు గోడ అంటే మామూలు కాంపౌండ్ వాళ్ళు కాదు నాయిస్ పొల్యూషన్ నాయిస్ని అబ్జార్బ్ చేసేటువంటి మెటీరియల్ తోటి గోడ కట్టేస్తారు ఆ గోడ ఎవరిని ఆపదు దానికి మధ్యలో బ్రేక్స్ ఉంటాయి మీరు గోడ దాకా వైపు ఎవరిని ఆపేందుకు ఉద్దేశించిన గోడ కాదు నాయిస్ కోసం ఉద్దేశించిన గోడ గోడ కట్టేస్తారు ఆ గోడ అవతల ఉంటుంది సౌండ్ గోడ అవతల సౌండ్ ఉండదు సైలెన్స్ వాళ్ళు దే ఆర్ టు సైలెన్స్ వాళ్ళు ఇండియా వస్తారు మన వాళ్ళే ఇండియా వస్తే కల్చరల్ షాక్ వాడికి వాడు బాంబే ఎయిర్పోర్ట్లో దిగ్గానే కల్చరల్ షాక్ ఎందుకంటే వాడు ఇమిగ్రేషన్ దాటి ఆ సామాను తీసుకునేప్పటికి వచ్చేప్పటికీ పెద్ద నాయిస్ ఉంటుంది ఏదో గోల కింద ఉంటుంది తప్ప కామ్గా ఉండదు అక్కడే వాడు షాక్ అయిపోతారు ఎందుకు వీళ్ళు ఎంత గోల పెట్టుకున్నారా షాక్ అయిపోతారు వీధిలోకి వస్తే హార్న్స్ కొట్టేస్తూ ఉంటారు అమెరికాలో హార్ కొట్టరు నో హాంకింగ్ హార్న్ ఎప్పుడు కొడతారో తెలుసినా మీరు తప్పు చేస్తే వాడు హార్న్ కొడతాడు అంటే మీరు లెఫ్ట్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ వెళ్ళిపోతున్నారనుకోండి రాంగ్ వే అని బోర్డు కనపడుతుంది అరే నువ్వు వెళ్ళాల్సిన వే కాదు రా ఇది రాంగ్ వే అప్పుడు అక్కడి నుంచి ఒకరు వస్తాడు వాడు హార్న్ కొడతాడు ఒకసారి వెళ్తున్నా కాలిఫోర్నియాలో ఈ పెద్ద మనిషి కబుర్లలో పడిపోయి నేను చెప్పాను మాట్లాడు డ్రైన్ చే సైలెంట్గా ఉంది అంటే వినిపించకూడదు ఏదో మాట్లాడుతూ ఉంటాడు సో సోద సోద కాదు సోద సోద ఏదో సోద ఈ లోపల టర్న్ తీసుకున్నప్పుడు రాంగ్ వేలో పెట్టాడు కారు తీసుకెళ్ళి నేను అన్నా ఏ రాంగ్ వేవే అని ఈ లోపల ఎదురుకుండా వాడు పెద్ద హార్న్ కొట్టాడు అప్పుడు గమ్ముని కరెక్ట్ చేసుకుని మళ్ళీ కరెక్ట్గా వచ్చాడు దట్ ఈస్ ది ఓన్లీ టైం ఐ హ్యాడ్ ఏ హార్న్ ఇన్ సిక్స్ మంత్స్ ఇంకా మళ్ళీ ఎప్పుడూ హార్న్ వినలేదు నేను ఎప్పుడూ రోడ్లప్పుడే తిరుగుతూ ఉంటాను మీకు హార్న వినపడదు ఇప్పుడు మన హ్యాటన్ పోతే అక్కడ రెస్ట్ అది ఉండే ఎవరో తప్పు చేస్తే హార్న వినపడుతుంది సైలెంట్ పీపుల్ ఈ కథ అంతా చెప్పాను మీరు అటాచ్మెంట్ ఉండకూడదు సైలెన్స్కి అటాచ్మెంట్ ఉండకూడదు కొంతమందికి నాయిస్తుంటే కానీ ఏ పని చేయలేరు నా దేనికే అటాచ్మెంట్ ఉండకూడదు ఏమండి ఇది అవుట్ సైడ్ సరే ధ్యానం చేస్తారు ఇన్నర్ సైలెన్స్ ఈ లోపల ఆ సైలెన్స్ పూర్తవుతుంది మనస్సు యొక్క చలనం ప్రారంభమవుతుంది ఈ మనస్సు చలనాన్ని నేను ద్వేషిస్తున్నాను ఆ ఇన్నర్ సైలెన్స్ నాకు చాలా ఆనందం నాకు చాలా ముఖ్యం అది నాకు కావాలి అది కూడా తప్పే మనస్సు యొక్క చలనము ఎడల అసంగంగా ఉండాలి మనస్సు యొక్క నిశ్చల స్థితి ఎడల కూడా అసంగంగానే ఉండాలి ఇప్పుడు మీరు మన మైండ్ సైలెంట్గా ఉందనుకోండి ఆ ఈ మైండ్ సైలెంట్గా ఉంది దిస్ ఈజ్ వెరీ ఎంజాయబుల్ అంటే అది సైలెన్సా లేకపోతే డిస్టర్బెన్సా డిస్టర్బెన్స్ ఏమంటే సైలెన్స్ అంటే ది ఐడియా ఆఫ్ సైలెన్స్ ఈజ్ నాట్ సైలెన్స్ ది వర్డ్ సైలెన్స్ ఈజ్ నాట్ సైలెన్స్ i enjoy this silence and the silence kada even the enjoyment of silence undakodudu adhi alla undakunda pothunda chaala baagundhi kada adema retachment anta akkada kuda asangamuga undavalenu na asvadayet sukham tatra తత్ర అంటే ఆ సమచిత్తము నందు ఏ ఆనంద అనుభవం కలుగుతుందో దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయవద్దు ఏమంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను అని మీరంటే అక్కడికే ద్వైతం వచ్చేసింది ఎందుకంటే ఎంజాయ్ చేసి భోక్తను నేను ఎంజాయ్ చేయబడేటువంటి ఆనందము సైలెన్స్ ఆ రకమైన ద్వైతము అదర్నెస్ ఆ ఎంజాయ్ అంటే అదర్నెస్ వచ్చింది కదా అదర్నెస్ ఉండరాదు కాబట్టి సైలెన్స్ని ధ్యాన స్థితిని కూడా ఎంజాయ్ చేయటం మీరు మానేసేయండి దాని ఏళ్ళలో కూడా అటాచ్మెంట్ పెట్టుకోదు సో నాస్వాదయే సుఖం తప్ప భాష్యం చూద్దాము సమాధి సత యోగిన సుఖం జాయతే ఓ రహస్యం ఉంది జీవిత రహస్యం మీరు పెంచుకుంటే దుఃఖం తుంచుకుంటే సుఖం సుఖం శాంతి పెంచుకోవడం అంటే ఏమిటి అపోవేసుకుంటూ పోవడం పెంచుకోవడం మీకు ఒక కారు ఉందనుకోండి రెండు కార్లు ఉంటే చాలా బాగుంటుంది అని గరాజి పెద్ద చేసి రెండు కార్లు కొన్నారనుకోండి దాన్ని పెంచుకోవడం అంటారు పెంచుకుంటే దుఃఖం తుంచుకుంటే సుఖం శాంతి ఇదో రూలు మీరు బంగారం మూట పెట్టి కూర్చున్నారనుకోండి దుఃఖం లేదా కొత్త బంగారం ఉన్నారనుకోండి దుఃఖం ఇది ఉన్న బంగారం నలుగురికి ఇచ్చేసి చేతులు దులుపు కూర్చున్నారనుకోండి సుఖం కొడుకులు కోడళ్ళు మన వాళ్ళు మీ దారిని మీరు ఉండట్రా అని వాళ్ళని పంపించేసి మీరు రామాకృష్ణ అనుకుంటూ కూర్చున్నారనుకోండి సుఖం తుంచుకోవడం వాళ్ళు అడుగుతారు ఏమిటండే మేము మేము మీతో ఉండొద్దా వద్దు అయితే ఏమిటి మేము మిమ్మల్ని అస్తమానం చూడక్కర్లేదు అక్కర్లేదు దీన్ని తుంచుకోవడం ఉంటారు తుంచుకుంటే ఏమవుతుంది సుఖము శాంతి లేకపోతే వాటి సమస్యలన్నీ మనకే వస్తాయి వాడు కారు కొంటాడు కారు నేనేమో పది పది లక్షల్లో లోన్ పెట్టి కారు కొంటానంటాడు ఆ పది లక్షల లోన్ బరువు వాడిని ఎత్తిమీద ఉందా వాడిని ఎత్తిమించి మీ నెత్తిమీదకి ట్రాన్స్ఫర్ చేస్తాడు వాడేమనుకుంటాడు నాకు పది లక్షల్లో లోన్ ఉందని వాడు అనుకుంటాడు మీరేమనుకుంటారు నా కొడుకు పది లక్షల్లో లోన్ ఉందని మీరు అనుకుంటారు కొంత బరువు మీరు కూడా మోస్తున్నట్టే కదా ఆ కారు హే బెండర్ బెండ్ అవుతుంది అది ఏదో ఉంటుంది కదా ముందు బంపర్ బెండ్ అవుతుంది వాడి ఇంటికి వేలమొహం వేసుకు ఏమిటో అలా ఉన్నారంటే కారు దేనికో గోడకు పెట్టానో బంపర్ బెండ్ అయిందండి వాడు టెన్ దుఃఖంలో ఉంటాడు వాడి భార్య ఎంత దుఃఖంలో ఉంటుంది ఫిఫ్టీ దుఃఖంలో ఉంటుంది తండ్రి ఎంత దుఃఖంలో ఉంటాడు ట్వంటీ దుఃఖంలో వీడు ఉంటాడు అంచేతనే వీళ్ళతో పాటు కలిసి ఉండకూడదు చుంచుకుంటే సుఖం శాంతి వాళ్ళకి దూరంగా ఉండాలి ఎందుకంటే కంటే వాళ్ళ సంసారం మనకు పెట్టేస్తారు వాళ్ళకే అంటే సన్యాసం తీసుకోమని నా అభిప్రాయం కాదు వానప్రస్థం వాళ్ళ సంసారం మనకు పెడతానండి వాడే పిల్లాడు ఉంటాడు వాడికేమో ముక్కు కారుతుంది అది ఇచ్చి తాతకు పెట్టాడు ఆ ముక్కు చీవుడు వీడు తీస్తూ ఉండాలి ఫిజికల్గా సమస్య కాదు మానవ వీడికి విక్షేపం ఉంటుంది మా మనవాడికి వాడు పాపం దుఃఖపడుతూ ఉంటాడు ముక్కంతా ఎర్రగా అయిపోయి ఆ కొన్నాడు ఆ వాడి దుఃఖంలో కొంత వీడికి వస్తుంది పిల్లలు చాలామంది దుఃఖపడుతూ ఉంటారు ప్రపంచంలో నా మనవుడు కనుక నా మనవుడు ఈ సంఘముందుకు చూసారా ఉండకూడదు చేసి సేవతో చేసేసి మనం దూరంగా పోవాలి తప్ప సంఘం పెట్టుకోకూడదు ఆఖరికి ఈ ఏ లెవెల్ దాకా ఉండకూడదు అంటే ఇన్నర్ సైలెన్స్లో బాగుంది అని కూడా అనవసరం ఐ అది కూడా అనవసరం జస్ట్ బింటే ఎంజాయ్ ది బీయింగ్ ఎలా అంటే ఎంజాయ్ ది బీయింగ్ అంటే ద్వైతం వచ్చేది లేదండి జస్ట్ బి నిశ్చలం నిశ్చరత్ మనస్సు నిశ్చలమైనది తిరగడం మానేసింది అలా చేయాలి మనస్సుని అసత్ అచిత్ దుఃఖ ఆ మూడింటి నుంచి తీసేయాలి జగత్తేవిటి చెప్పండి జగత్తు జడమా చేతనమా జడమా అంటే అచిత్ జగత్తు సత్యమా మిథ్యయా మిథ అంటే అసత్ జగత్తు దుఃఖమా ఆనందమా దుఃఖం అసత్ అచిత్ దుఃఖం ఆత్మేమిటి సత్ చిత్ ఆనంద కాబట్టి అసత్ అచిత్ దుఃఖం వైపు వెళ్ళనివ్వకుండా మనస్సుని నిశ్చలం చేసి దాన్ని నిశ్చలం అది చేరించింది అంటే ఎక్కడికి చేరిస్తుంది అసత్ అచిత్తు దుఃఖంలోకి చేరుస్తుంది దాన్ని చర చర భక్షణే చర అంటే రెండు అర్థాలు వెళ్ళడం అని ఒక అర్థము భక్షించడం అని ఇంకో అర్థము కాబట్టి అది శబ్దం దగ్గరికి వెళుతుంది శబ్దాన్ని భక్షిస్తుంది శబ్దాన్ని ఆస్వాదిస్తుంది రసాన్ని దగ్గరికి వెళుతుంది రసాన్ని ఆస్వాదిస్తుంది వెళుతుంది ఆస్వాదిస్తుంది చరభక్షణ కాబట్టి స్టాప్ ఇట్ వై బికాజ్ మనస్సు సత్ చిత్త ఆనందము వైపు అభిముఖం కావాలా అక్కర్లేదా అవ్వాలి అవ్వాలి అంటే యు షుడ్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ అసత్ అచిత్ దుఃఖ తర్వాత ఆనందము సపోజ్ ఈ ఆనందం నాకు బాగా నచ్చింది అని మీరు అన్నారనుకోండి అదే ఈ కొండ నచ్చింది అయితే ఈ వస్తువు నచ్చింది ద్వితీయం అయిపోతుంది అదొక వస్తువు అయిపోతుంది డోంట్ ఆబ్జెక్టిఫై ఆనంద ఆనందం నచ్చింది సైలెన్స్ నచ్చింది సైలెన్స్ బాగుంది అంటే ఇప్పుడు నో సైలెన్స్ ఈజ్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ యూఆర్ అటాచ్డ్ టు దట్ ఆబ్జెక్ట్ డోంట్ ఆబ్జెక్ట్ మేక్ ఇట్ అన్ ఆబ్జెక్ట్ దే ఫార్ బీ సైలెంట్ డోంట్ ఎంజాయ్ సైలెన్స్ బీ సైలెన్స్ సో తర్వాత తెలివి ఆ తెలివికి షేప్ ఇవ్వద్దు ఘట జ్ఞానము shape షేప్ వచ్చేసింది పటజ్ఞానము అంటే shape వచ్చేసింది ఆ చిత్కి షేప్ ఇవ్వద్దు డోంట్ గివ్ షేప్ టు చిత్ జ్ఞాన జస్ట్ లెట్ ది చిత్ రిమైన్ చిత్ ఇట్ ఈస్ చిత్ ఇట్ ఈస్ సత్ అండ్ ఇట్ ఈస్ ఆనంద ఇట్ ఈస్ ఆనంద ఆల్ బై ఇట్స్ సెల్ఫ్ ఆ ఆనందము ఒక ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఆ విధంగా దాని ఎందు మీరు దాన్ని చూశారు అంటే అనాత్మైపోతుంది మీరు దాన్ని ఎంజాయ్ చేశారు అంటే అనాత్మవుతుంది మీరు పట్టుకున్నారు మీరు చేశారు యూ క్రియేటెడ్ ఇట్ అంటే అనాత్మైపోల్ మెంటల్ ఎఫర్ట్ యు డ్రాప్ ఇట్ యు నెగేట్ ఇట్ ఓకే తర్వాత ఏవేవో వస్తాయి మనస్సు ఎందుదో క్రియేట్ చేస్తుంది మనస్సు ప్రాజెక్ట్ చేసిన అనుభవం ఏదైనా కూడా బి అదర్ సో బి ద విట్నెస్ అండ్ ది డ్రాప్ ఇట్ సో అశేష విశేష నిషేధ శేష ఈ శేషేష అంటారు ఈ థియలాజికల్ పీపుల్ ఏం చేస్తారంటే ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చి కూర్చోబెడతారు దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఒకటి ఇచ్చేస్తారు శేష అనగానే శేష అంటే ఆదిశేషుడు ఆయన ఒక పెద్ద పాము ఆ పెద్ద పాము మీద ఈయన పడుకుంటాడు ఈయన అలాగా అలా ఫ్రేమ్ వర్క్లు కానీ ఆ శేషాయిని శేషాని వర్ణించేది ఏం చేస్తారు శేషాయిని పట్టుకుని శేష అంటుంది భగవంతుడు భాగవతం ఇప్పుడేం చేస్తారు శేషాయిని శే శేషాయి జగత్తును సృష్టిస్తున్నాడు అని ఓమాట శేషా జగత్ సృజతి ఇప్పుడేం చేస్తారు అంటే ఇవి విష్ణువు కాదు పాము సృష్టి పాము కాదా బాబు శేష అంటే విష్ణువే ఎలా అయ్యాడు శేషాయి అన్నావు కదా నువ్వు మళ్ళీ ఇప్పుడు శేష విష్ణువు ఎలా అయ్యాడు ఆ స్ట్రక్చర్స్ కాదు శేష అంటే మీరు సర్వాన్ని నిషేధించగా ఏది మిగులుతుందో అదే శేష జయతాత్ సశిష్యతే శిష్యతే అశేష విశేష నిషేధ శేష సకల విశేషములను నిషేధించగా మిగిలినటువంటి ఆ చైతన్యమే అదే బ్రహ్మ అదే విష్ణు అదే శివుడు అదే నేను అయమాత్మా బ్రహ్మ సో స్వజాతీయ విజాతీయ స్వగత భేదరహిత ఆత్మ కొద్దిసేపు ధ్యానం చేద్దాము ధ్యానం చేద్దాము అంటే అది ఉపచారం అంటే చేస్తున్నవన్నీ మానేయడమే ధ్యానం చేయటం ఏమి చేయడమే ఉండదు ధ్యానము క్రియ కాదు దీంట్లో రహస్యం ఏంటంటే ధ్యానము క్రియ కాదు అంటే నేను కర్త కాదు అని అర్థం ధ్యానమనే క్రియను చేసే కర్తను నేను కాదు ధ్యానము క్రియ కాదు నేను కర్త కాదు ధ్యానానికి ఫలం ఉండదు ఫలం కోరకూడదు మనం ఫలం అపేక్షించకూడదు నేను ధ్యానం నుండి ఏ ఫలమునూ అపేక్షించటలేదు మోక్షం కూడా అపేక్షించకూడదు మోక్షం స్వరూపమే ధ్యానానికి ఫలము లేదు అంటే నేను భోక్తను కాదు అని అర్థం భోగించేది నేను కాదు సుఖం కానీ దుఃఖం కానీ భోగించేది నేను కాదు ఉండేది నేను చేసేది నేను కాదు మంచి కానీ చెడు కానీ చేసేది నేను కాదు ఉండేది నేను మూసినప్పుడు రూపముతో సంబంధము కటాఫ్ అయిపోయింది ఇప్పుడు అసలు రూప సంబంధం లేదు మూసినంత మాత్రా నాకు కట్ ఆఫ్ అయిపోయే సంబంధం అది ఉన్నట్ట లేనట్ట కంక్లూడ్ చేయొద్దు జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్ కన్ను ద్వారా తెలియవచ్చే రూపములతో నాకు యథార్థమైన సంఘము గలదా ఉంది అనద్దు లేదు శాస్త్రంలో చెప్పారు కాబట్టి లేదు అని కూడా ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఓపెన్గా అలౌదులే చేయాలి నాకు సంఘము ఉందా లేదు అంటే ఆ ప్రశ్న నిర్వీర్యం అయిపోయింది ఉంది అంటే తప్పు ఆన్సరు అప్పుడు ప్రశ్న నిర్వీర్యం అయిపోయింది ప్రశ్నకి సమాధానం చెప్పద్దు నాకు కన్ను ద్వారా తెలియవచ్చే రూపములతో సంగము ఉందా ఉందా ఇప్పుడు ఆ ప్రశ్న అది జీవంతమైన ప్రశ్న ఆ ప్రశ్నకి ఒక ట్రమెండస్ ఎనర్జీ ఉంటుంది ఆ ప్రశ్న మీ జీవితాన్ని షేక్ చేసే శక్తి దానికి ఉన్నది కీప్ దట్ క్వశ్చన్ యాజ్ సచ్ ఇంటాక్ట్ ద్వారా తెలియవచ్చే రూపాలతో నాకు యథార్థమైన సంఘము కలగా రూపములు అంటే ఇల్లు వాకిలి రిలేషన్షిప్స్ కూడా మానసిక రూపములే కన్ను ద్వారా తెలిసే రూపములే బంధువులు ఇత్యాదులు ఈ జడ చేతన రూపములతో కన్ను ద్వారా తెలియవచ్చే రూపములతో రూపములకు నేను వాస్తవంగా కట్టుబడి ఉన్నానా నేను అనేది ఓ పదము కాదు ఓ వాక్యము కాదు ఒక అనుభవం పదాలొద్దు వాక్యాలొద్దు అనుభవం ఉంటే సార్ సో అనుభవమే కావాలి menu yavar sure my don't answer the question don't no answer just don't answer mai caught to anything main no yavaroo पूर्ण पूर्णिमादायवशिष्य ओ शांति शांति शांति नल्ल तन्नूल तरव